వాటి వాటి మీద వచ్చినటువంటి నాలుగు వేదాలకు సంబంధించిన వ్యాఖ్యలు ఆయా మహర్షులు చేసిన సాధనాలను బట్టి వ్యక్తీకరించినటువంటి ఉపనిషత్తులు ఇలా ఎంతో విస్తారంగా కనబడుతుంది ఈ ప్రపంచం కానీ మొత్తాన్ని కలిపితే అసలు వాస్తవికమైనటువంటి జ్ఞానం యొక్క అనుభూతి నిర్ణయంలో పది కూడా ఉండదు చెప్పబడిన మొత్తం గ్రంథాలు కలిపినా కూడా స్వానుభవ ప్రమాణంలో పది కూడా ఉండదు మిగిలిందంతా స్వానుభవం అదే కర్మ భక్తి యోగ మార్గాలలో స్వానుభవం ఉంటుంది కానీ అక్కడ ద్వైధీ భావనలో ద్వంద్వ ప్రవృత్తులు అందవర్తన అక్కడ విస్తారంగా చెప్పబడుతుంది విస్తారంగా ఆచరించబడుతుంది విస్తారంగా వ్యవహరించబడుతుంది తనను తాను తెలుసుకోవడం ప్రక్రియ ఆ నిర్మాణం చేయబడుతుంది కాబట్టి తప్పక మానవులందరికీ సాధకులందరికీ కర్మ భక్తి యోగ మార్గాలకు సంబంధించిన పరిణామం వికాసం పూర్తి అవ్వాలి అప్పుడే జ్ఞాన మార్గంలో నిలకడ చల్లుతుంది ఎక్కడెక్కడైతే అలా పరిణామం పూర్తవ్వలేదు జ్ఞానమార్గ సాధకుడైనా కొద్ది కాలం రోజులు కొద్ది కాలం పాటు తప్పనిసరిగా వాటిని ఆచరించాలి అంతేగాని నేనేమి ఆచరించనండి నేనేది సన్యసించని అన్ని వదిలేశాను అనవడు అత్యాశ్రమి అనేటటువంటి నిర్ణయం పొందే వరకు నీవు ఇరవై నాలుగు గంటల్లో కొద్దిసేపు నిష్కామ కర్మ కొద్దిసేపు పరాభక్తి కొద్దిసేపు సంప్రజ్ఞాత సమాధి వీటిని అనుష్ఠించాలి అనుష్ఠానంగా చేయాలి ఉపాసనగా చేయాలి ఉపాసంగా చేయాలి తానే అదై ఉన్నాననే ఆత్మనిష్ఠుడై ఉండి చేయాలి ఇలా చేస్తూ సహజంగా మిగిలిన పద్దెనిమిది గంటలు సహజంగా స్వరూప జ్ఞానంలో స్వాత్మనిష్టలో నిలకడ చెంది ఉండాలి క్రమేపి పద్దెనిమిది గంటలను స్వరూప జ్ఞానంలో స్వాత్మనిష్టలో నిలకడ చెందేటప్పటికి మిగిలిన ఆరు గంటలు మధ్య మధ్యలో వచ్చిపోయేది కదా వచ్చిపోయేదానికి ప్రాధాన్యత లేదు కదా విముఖత చెందేవు కదా ప్రతిపక్ష భావన చేసేవు కదా రద్దు చేసుకోవడం కోసమే నేను వీటిని వ్యవహరిస్తున్నాననే నిర్ణయంతో వ్యవహరించావు కదా ఇలా కర్మ సంస్కారం ప్రారంభవశాత్తు ఏదైతే ఉందో అది అనుభవించబడినప్పటికీ నీవు స్వాత్మనిష్ట కలిగి ఉన్నప్పుడు అది రద్దయిపోతుంది సాక్షిగా ఉన్నప్పుడు అది రద్దయిపోతుంది నువ్వు సాక్షిగా లేకుండా గనక తాదాత్మ్యత చెందావనుకోండి అప్పుడు అది నూతనమైన సంస్కారాన్ని నూతనమైన వాసనా బలాన్ని నూతనమైన బరువుని పెంచుకుంటుంది బరువుని పెంచుకుంటున్నామా దీచుకుంటున్నామా ప్రతి క్షణం ప్రతి రెప్పపాటు జ్ఞాన మార్గంలో ఈ ఎరుకను కలిగి ఉండాలి రోజు పొద్దునే లేవగానే పూజాగృహంలోకి వెళ్ళి అన్ని పనులు చేసుకుంటాడు తీరా మొదలెట్టాలి అంటే విభూతి డబ్బా కనపడాలి అది కనపడదు డిస్టర్బ్ అవ్వడానికి ఎంత చిన్న విషయం అయ్యా అంటే విభూతి డబ్బా కనపడలేదు ఇప్పుడు ఇంతకి ఏమైంది ఇప్పుడు ప్రమాదం ఏమైనా అయిందా స్వాత్మనిష్టకేమైనా భంగం వచ్చిందా ఇంకా విభూతి డెబ్బా కనపడకపోతే పూజ అంతా వాయిదనే అంతే మానవ జీవితంలో ఇట్లా చాలా చాలా చిన్న అంశాల మీద కూడా నీ తెలివితేటలు నీ బుద్ధి అభిమానయుతంగా పనిచేస్తుంది దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ అభిమాన రాహిత్య స్థితి స్వరూప జ్ఞాన నిష్టయను ఉండాలన్నమాట ఆత్మాభిమానం అని అంటుంటారం ఆత్మకు అభిమానం ఉండదు దేహాభిమానమే స్వాభిమానం అండి ఆయనకు అంటారు స్వాభిమానమే స్వరూపానికి అభిమానమే లేదు ప్రకాశానికి ఎక్కడైనా అభిమానం ఉందా సూర్యుడికి ఎక్కడైనా అభిమానం ఉందే ఈ సృష్టి అంతా నాదేననుకుంటున్నాడు ఎప్పుడన్నా ఈ బ్రహ్మాండం అంతా నేనే నిర్మించానని అంటున్నాడు ఎక్కడన్నా అంటలేదు కదా బ్రహ్మమునకు ఈశ్వరునికి ఆత్మకు సూర్యునికి అభిమానాలు వాళ్ళ అభిమాన రహితులు అహం రహితులు ఇట్లా జాగ్రత్తగా అహం రహితమైనటువంటి పద్ధతిగా ఉండటం నేర్చుకోవాలి అలాను ఉంటే చాలు వ్యవహారంలో అహం రహితంగానే ఉంటాం అసలు ఉండ అహం రహితంగా ఉండటం రాకపోతే కింకరుడుగా ఉండటానికి రానివాడికి శంకరుడుగా ఉండగలిగే అవకాశం లేదు ముందు కింకరుడుగా ఉండటం నేర్చుకోవాలి శరణాగతి ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోవాలి కర్తృత్వము లేని బుద్ధికి భోక్తృత్వం ఎలా ఆపాదించబడుతుంది ఎలా హౌ నాకేం సంబంధం లేదండి బాబు నేను కర్తనే కాదు నేను భోక్తనే కాదు అదేంటయ్యా మీ ఇల్లే కదా నువ్వే కట్టాలి కదా సరేలేండి నేను కట్టడం నేను ఎక్కడన్నా కడతాను ఎవరన్నా ఇల్లు కడతారా కాపీ మేస్తలు కడతారు ఎవరో ఆ సంబంధించిన పనులు వాళ్ళందరూ వస్తారు వాళ్ళు వాళ్ళు వాళ్ళు వాళ్ళు చేసేస్తారు మనమేం చేసాము ఊరకపక్క నుండి చూసాం ఇంతకీ ఊరక పక్క నుండి చూసిన ఏమన్నాడు ఇల్లు అంతా పూర్తి అయిపోయిన తర్వాత గృహప్రవేశానికి వెళ్ళాడు రెండు రెండు యజమాని రెండు రెండు కొబ్బరికాయలు కొట్టాలి గుమ్మడికాయలు కొట్టాలి అది కొట్టాలి ఇది కొట్టాలి ఆడావిడి చేసి నాన్న వ్యవహారం చేసేసి వాణ్ణి వాడిని వాణ్ణి లీడర్ను చేసేసి ఏ ఈయనే ఇల్లు కట్టాడండి బాబు ఈదే ఇల్లు అన్నా చూడండి ఆయన ఎక్కడా నిల్లు పెట్టాడే ఒక్క రాయి పెట్టాడే ఏమీ లేదు శంకుస్థాపన రోజు ఆయన చేత అందుకే ఓ ఇటు పెట్టిస్తారు నేనేం